అలాగే ఇప్పుహాలు చెప్తారు రేపు పూర్తి చేయి యజ్ఞం చేయి స్నానం చేయి పెద్ద స్నానం చేయి ముఖ్య స్నానం చేయి మీ భూమి వస్తుంది దేవుంటారు అది అక్కడ అంతరిక్షానికి అంతరిక్షం ఉంటుంది వాళ్ళు ఉండడానికి వెళ్తే అని ప్రోత్సాహం చేసి వాళ్ళు ఉన్నారు తప్ప విధంగా మీరు ప్రోత్సాహం చేస్తారు ఇంక తెలుసుకో అది ఈ ఉపాసనకి ఉపాసకులను ఒక్క అది అది ఇంకోకటి గ్యాప్ ఈ అమ్మవారికి కొంత నయం ఏదో ఇది అమ్మలే గమ్మెల్యే అంటారు ఉపాసకులు అలా కాదు వాళ్ళ గురించి చెప్పడం కూడా ఉంటారు వెరీ కాంప్లెక్స్ చేతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు మీకేం చెప్తారు వాళ్ళు ఏదో ఎందులో ఒక పదజాలము పట్టుకుంటారు అంటే ఒక వెబ్బల్ ఆ వెబ్బల్ వాళ్ళ లాభాలు నేను డైరెక్ట్ గా తిరిగేస్తూ ఉంటా నలావరణములు అంట తొమ్మిది ఆవరణములు ఉన్నాయి ఆ ఆవరణముల లోపల ఏడు చక్రాలు ఆ చక్రాలు లోపల మూడు ట్రయాంగిల్స్ ఉన్నాయి ఆ ట్రయాంగిల్స్ లోపల బ్రిధి ఉందంట మన దృష్టి కేసులోను అందరూ సన్యాస రూపంలో నేను పాఠం చెప్పడానికి ఎలాగనే ఇంకో ఒక నిమిషం ముందుగా నిమిషం ఆలస్యంగా వెళ్ళొచ్చు కదా ఇప్పుడు అందరూ టైంకి ఎలా కూడా రావట్లేదు మనం కూడా అవ్వచ్చు కదా మూడు వేల ఈ గురికు అని ఏం చేస్తాం జీవిత స్వభావాన్ని ఎవరు స్వభావాన్ని మార్చడం ఇంకా అన్ని నిమిషం ఇంకా మొదలు పెట్టలేదు వాళ్ళు మొదలు పెట్టేశారు నేను మొదలు పెట్టను వాళ్ళు మొదలు పెట్టాను వాళ్ళు వ్యాప్తంగా అయిన చరాచారం తప్పదం దరిశ్చితంగా అయినా తస్మై శ్రీ గురైన మహాన్ని వదిలిట నేను రెండు మూడు శ్లోకాలు అయిన తర్వాత నేను నేను వదిలిటాను అంటే వాళ్ళన్నా మొత్తం కొంచెం అక్కడ చేశాను సాధన చేసింది మీరు ఆ మొత్తం చెప్పడానికి అయితే సాధనైపోతుంది చాలా అయినా నాకు తెలియకడుగుతున్నా మీరు చెప్పండి బిందు నా డెక్క తస్మై శ్రీ గురైన మహా అది అయితే చెప్తున్నాను అంటే ఒక యాభై పోతున్నా అందరూ బ్రహ్మచారులు సన్యాసులు ఈ బిందులాగా కళా చేసే ప్రతి అంటే వాడు ఓహరి ముఖాలు ఒకరు చూసుకున్నా నా ముఖం చేసి చూసారు లేదన్నా నేను చెప్పడం ఎందుకో తెలుసున్నా నాకు తెలీదు నాకు తెలియదు నేను వింటున్నా ముప్పై ఆరు నుంచో నలభై ఆరు నుంచో వింటున్నా నాకు తెలియదు మరి మీరు చెప్తున్నారు కదా గురువు అని చెప్పేసి నన్ను పెద్ద సింహాసనం మీరు కూర్చొని మీరు నాకు చెప్పేస్తున్నారు మంది చెప్పండి వెళ్తాం ఒక్కలేడు తెలుస్తున్నాడు అంటే నేను అడిగాను అంటే ఇన్నర్లు కూడా అదేవిదో తెలియకుండా పాడుతున్నారు మా పాలిన పాటే పాడరా బిల్లు నాకైనా ఉంద అదంతా కూడా ఉపాసనో ఇలాంటి పద్ధతిలో ఎవరికీ ఏమీ తెలియదు తెలియదు మధ్యలో బిల్లు ఉంది నిజు నుంచి నాదం వచ్చిందనుక ఆ నాదంలో కాలం దాకా ఆ కనుక తీర్పులు గురువు వరక లేదా వాళ్ళ తీర్పులు తెలియజేస్తాడు పదజాలమే తప్ప ఎవ్వరు ఎప్పుడు ఇంకేదంటే కొన్ని తెలియదు దప్పదం దర్శితం మీద కృష్ణశ్రీ గురువైనా ఇవే అడిగేనాన్ని చుమీ చేశానమాట నువ్వు మీ చేసావు నీకు కూడా అయిపోయింది ఇంకెందుకు వచ్చినాం కూర్చోవడం ఈ రకంగా ఏదో భార్య పాటే పాడ ఇదంతా ఒక ధర విదూరమైన ప్రపంచం ఇది ఉపాసన ఉపాసకులు ఎవరు కూడా ఆత్మను తెలుసుకో అనే ప్రేమలు ఎప్పుడైనా ఉన్నాడా లేదా ఆత్మను తెలుసుకో ఒక ఆయన చెప్పారు జ్ఞానం చెప్పినప్పుడు వ్యాధి ఉన్నారు ఉంటుంది జపం చేసి ఉపాసన చేయండి ఏం చెప్పాను అంటే ఒక నెల ఇయర్ నేను గణపతికి గణపతి కావాలి ఉచ్చేష్ట గణపతి గణపతికి ప్రభావం లేదు ఉచ్చేష్ట గణపతికి ప్రాభం లేదు ఈ ఉపా ఆత్మలు తెలుసు కూడా ఒక్కరు కూడా ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆత్మాన అదే తర్వాత మహాభావతి ఆత్మలు తెలుసుకుంటే ఏమైంది ఆ తెలిసిపో వలన వాడు సత్వ్ ఎక్కడంటే చతు లేకపోతే తత్ సర్వం అభవత్తు వీడు యహ ఆత్మ తద్ బ్రహ్మ సర్వం అవతత్తు ఏది ఆత్మయో అది ఏ బ్రహ్మ అదే సర్వము వీడినే సర్వాత్మ భావము అని అంటారు అటువంటి సర్వాత్మ భావమును పొందినాడు దాన్ని మోక్షము అంటారు బ్రహ్మ విదో పదం ్రహ్మాని బ్రహ్మను తెలుసుకున్నవాడు పరం ఆత్మ అంటే ఉపనిషత్తులలో ఆ ఉపలబ్ధి పరమాత్మను తెలుసుకుంటే పురుషార్థము అని ఆయన అనేక ఉపనిషత్తులను మన ముందు పెడుతున్నా స పరమం బ్రహ్మీ యహ సత్ పరమం బ్రహ్మ వేద ఎవడైతే ఆ పరమం అంటే త్రిగుణములకు అతీతమైన జగత్సంతా త్రిగుణాత్మకము అతీతమైన బ్రహ్మ ఆ పరమాత్మను వేదో సహాయముగా బ్రహ్మతి యోగ బ్రహ్మభవ్యే ఇష్టేదివ బ్రహ్మ అయితేను అని మనకు పనిషత్తు చెప్తా ఉంది ఆచార్యవాన్ పురుషోర ఇత్యా ఇందాక నేను ఆ శ్లోకాలని విమర్శించా అది దాని విధానం పరిష్కారం కూడా చూపించాలి కదా పరిష్కారం ఏమిటంటే ఆ శ్లోకాలు ఒక శృతి ప్రధానంగా లేకపోతే ఒక శాస్త్రీయమైన గ్రంథం నుంచి వచ్చేవి కావు మేడప్ శ్లోకాలు మేడప్ అంటే విధంగా మేకప్ చేయటం మేకప్ ఇప్పుడు పది గ్లాసుల్లో మజ్జిగిపోయారు అనుకోండి ఆరు గ్లాసులు సరిపడే మజ్జిగే ఉంది అనుకోండి అన్న చేస్తాను మేకప్ చేసేది ఆ మజ్జిగి మేకప్ చేసేసి పది సరిగ్గా ఆ రకంగా శ్లోకాలను కూడా మేకప్ చేసేయచ్చు రస్మేష్టి గురవైన మహా ఫిక్స్ అయిపోయింది ఓ పాదం ఇస్తుంది ఏమిటం బిందు నాదా టెట్టి సరిపడ నాకు సరిపెట్టదు ఎవరిక బిందుక బిందుకు తెలియదు నాకు తెలియదు ఎందుకు కదా బిందు అంటున్నారు కదా లేదా బిందువు పాట కూడా హిమో బిందు అని చాలా మంది కూడా పెట్టుకుంటారు అమ్మాయి పెట్టుకుంటారు హిమో బిందు మా చిన్నప్పుడు హై స్కూల్లో తెలుగు నాంది టైల్డ్ ఒకటి ఉండేది పేరు హేమబేందు వడ్డాది పాపారావు ఉన్నారు ఎవరో కష్టారు నా గుర్తు లేదు రచయి ఎవరో పుస్తకం లేదు మంచి కథ ఏదో ఒకటి కథ కాబట్టి కదా బిందు నాదా అంటూ ఉంటారు నా తంత్రం మాట్లాడుతుంది ఏదో తెలుసు కథ అంటూ ఉంటారు చంద్రుడు ఒక భయంత్రుడు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పవర్ను పోగేసి మేకప్ చేయాలి అతీతం మనం ఎందుకు అతీతం అందనుకుంటే మిందు ఆమె కళ అంటే ఇంకా వాక్యం చూసుకోవాలి లేదు కాబట్టి అతీతం మంది సార్పడి మేకప్ ప్రసెస్ ఉంటారు ఒక ఆయన కథం లేదు భోజన మహారాజు గారి దగ్గరికి శ్లోకం రాస్తే డబ్బులు ఇస్తారు శ్లోకం రాస్తే ఒక ఆయన శ్లోకం రాయడం ఒక భార్య ఎలా వేదవంటితో అందించం శ్లోకం అసలు టికెట్ అన్ని దిక్కి ఆ ఏదైనా మొగ్గు బాగు వేస్తాడు అని చెప్పేసి అంటే ఈయన ఏదో మహారాజా నీకు నమస్కారం ఉందా ఒక రెండు పాదాలు వ్రాసాడు శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయి రెండు పాదాలు ఇంకా ఆయన ద్వారా కాలేదు అప్పుడు భార్య ఉంటుంది ఎలా రాజవారా శ్లోనం అంటే రెండు పాదాలు వచ్చే తక్కువ పడ్డాయి రోజు సంధ్యాన్ని మాల పెట్టి జపం చేస్తూ ఉంటాం కదా ఈరోజు మాత్రం దాని ఇంకో పాదం పెట్టుకోవాలి అంటే నేను గాయత్రి గాయత్రిలో ఉంటున్నా ముక్క గట్ల పెట్టి ఉంది మేము చూసుకోం అంటే బిడ్డ ఒకటి రోహం ప్రతి ఒక్కరి పెట్టుకుంటాను అని మూడో పాట దానికి ఆ పరిపాలన సంబంధాలు ఆ మూడో పాట పెట్ట ఇంకొక్కటి ఉంది మూడో ఎక్కడికి నాలుగు ఎక్కడి అయ్యో నాలుగు శాతం కదా అంటే అప్పుడు సంస్కృతంలో చా వై తూ హి అనే నేన పదాలు ఉన్నాయి ఏవో పదాలు చేసి పెట్టవా అని చెప్పేసి భార్య ప్రోత్సాహం ప్రోత్సాహం కాదు విసుకుంటూ ఉంటాయి చేసి పెట్టడం అనే ఆవిపడుతూ ఉంటాయి అప్పుడు ఈయన ఏం చేశాడంటే చెవై తూరి సగం అదే రిపీట్ చేయి చవై తుడి అని చెప్పారు కాబట్టి హీరో యోగ చోదయా మూడవ పాదం చెవై తురి శవై తుహి అని పెట్టాయి ఒక శ్లోకం పూర్తి చేశాడు ఆ రకంగా తస్వైత్రి గురుదేన మహా వచ్చేసింది ఇంకో పాదం తక్కువైంది ఏమిటం బిందునాథ కళాతీతం అనిపెట్టాడు గురువు గారు కుర్చిలో కూర్చున్నాడు ఆయన ఆయన ఉంటాడు నేను బిందునాథ కళాతీతి ఓహో ఏదో ఈ ఉంటుంది మేకప్ శ్లోకాలు అట్లాంటి ఉంటే మేకప్ ఫిట్ అంటే శాస్త్రీయమైన శ్లోకాల్లో సో పది మంది వాటిని ప్రచారంలో పెట్టే ఉంటుంది అది మేకప్ మేకప్ మేకప్ మంత్రాలు ఉంటాయి మేకప్ శ్లోకాలు ఉంటాయి పేరు మంత్రం మేకప్ హామంత్రం మేకప్ అలా సరే కమింగ్ టు ఆచార్యవాన్ పురుషుల పైన సత్య తాలపై ఇప్పుడు మనిషి ఉన్నాడు వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే వాళ్ళందరూ వాళ్ళు తెలిసేసుకోవచ్చు కదా అనే న్యూస్ పేపర్ జరుగుకోవద్దు అనే విషయాలు తెలుస్తాయి దీనికోసం గురువు దీనికి బట్టి కనుక న్యూస్ పేపర్ పట్టుకుని మీరే తెలియజేసుకుంటారు ఆ న్యూస్ లో మీరే తెలియజేసుకుంటారు అలాగే ఉపనిషత్తు కూడా మీరే తెలియజేసుకోవచ్చు అది కాదు అలా నేను చూశాను ఒక ఆయనకి ఒక ఆయన ఆయనకు పుస్తకంగా సార్ నాకు అంకితం కూడా ఇచ్చారు ఆ పుస్తకాల ఉంటుంది నాకు అంకితం హోట ఉంటుంది ఆఫ్ టెక్నాలజీ లో ఆయన నాతో మాట్లాడారు ఇంత కాలించి వేదాంతంతో ఉన్నాను కానీ నీ క్లాసు లో కూర్చుంటే ఒక్క క్లాసే వచ్చాను నేను క్లాస్ లో ఉన్నాను ఆయన వచ్చి క్లాస్ లో కూర్చున్నాను ఆ క్లాస్ లో కూర్చున్నప్పుడు ఆ ముప్పో గంటలో అంటే బాబు బయటకు వచ్చాను ఆయన ముప్పో గంటలో నేను చెప్పిన విషయాలు నుంచి వచ్చేటట్టుగా ఇంతవరకు వేదాంత శాస్త్రం ఏది నాకు గుర్తుకి రాలేదు నేను అంతా తెలియజేసి పుస్తకాలు కూడా రాశాను ఆయన తెలియలేదు ఇప్పుడు తెలిసింది అంటే చెప్పాను చూడండి పుస్తకాలు తెలియజేస్తే సరిపడదు ఉపయోగపడుతుంది అచారిక వారం గుర్తులేదు ఆచార్యులు ఉండి మీకు మార్గదర్శనం చేయాలి మరి ఆచార్యులు ఎలాంటి వాడు అయి ఉండాలంటే సంస్కృతం వచ్చిన వాడు అయి ఉండాలంటే ఎందుకంటే సంస్కృతానికి పాఠం చెప్తుంటారు షేక్పియర్ పాఠం చెప్పాలనుకుంటారు ఎలాంటి వాడు అయి ఉండాలంటే షేక్పీరియల్ ఇంగ్లీష్ వచ్చిన ఉండాలి మామూలు ఇంగ్లీష్ చెప్పాలి మాకు తెలుస్తున్నానో ప్రొఫెసర్ తెలుస్తున్నాను ఒక ప్రొఫెసర్ ఆయన చెప్పేవాడు సెక్స్టీయర్ పాఠం ఆయనకి ఆ షెస్టీయర్ అయిన ఇంగ్లీష్ అంతా పాటు వచ్చింది ఆయన చెప్పేవాడు అలాగే మిల్టర్ ప్యారడైజ్ లాస్ట్ ప్యారడైజ్ డే వాటికి కూడా ఆ ప్రాచీనమైన ఇంగ్లీష్ వచ్చిందా అలాగే ఉపనిషత్తులకి వాటికి ప్రాచీనమైన సంస్కృతం వచ్చిందా భాష కూడా మారుతూ ఉంటుంది అలా వచ్చిన వాడు మాత్రమే అని చెప్పబడు ఉంటాడు పాఠం కాబట్టి అటాటిబిలిటీ క్వాలిఫికేషన్ ఏమిటంటే సంస్కృతం వచ్చిన వాడు పౌస్ం లేకపోతే వాళ్ళు బాగా ఒక కారణం కానీ ఈ రోజుల్లో పౌస్తురం అసలే లాంటి వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు ఏమీ లేకపోతుంది అంటే విభక్తి జ్ఞానం అనేది వాళ్ళు చెప్పేస్తున్నారు అలా ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పండి దాని రహస్యాలు చెప్పేసాం ఎప్పుగలుగుతున్న రహస్యం శ్లోత గణము అందరూ కూడా దర్భం ఒక్కరికి కూడా రహస్యలు కాదు అది వాళ్ళ ధీమా శ్లోకంలో కొంచెం విభక్తి జ్ఞానంలో ఉంటాడు ఎప్పుడైనా ఉండచ్చు జనరల్ గా ఉండదు ఎప్పుడైనా ఉంటాడు వాళ్ళు నోరు మూసుకుంటుంది అవకాశం పోతుంటారు ఎందుకంటే అక్కడ నోట్ వచ్చింటే వాళ్ళు కొట్టినా కొడతారు అలాగే అది ఇది తప్ప ఇది పాటు ఉంటుంది పాక్నా డ్యాన్స్ శంభో స్వయంభో శంభో శంభో శంభూ శంభు మతాను ఉంటారు శంభో ఉంటారు స్వయంభవాన్ని మళ్ళీ క్వశ్చన్ బూలే ఎందుకంటే సంబోధన స్వయంభూ చె స్వయంభూ అంటారు ఫోన్ అని నోచుకోవటం కాదు అది ఏదో పరంపరాలు చేసుకోవాలి అలాగే బోర్డా భోనాలు ఏదో ఉత్సాహారాయణ చెప్పారు ప్రోగ్రామ్ మధ్య అప్పుడు ఏం చేస్తారో అది దగ్గర పట్టిని బయటికి వచ్చేసి పంపేసుకోండి కొడతాం కాబట్టి సంస్కృతం ఏమీ రానివాడు కూడా అని చక్కగా చెప్పేస్తున్నాడు అది వర్క్అవుట్ కాదు సంస్కృతం వచ్చిన వాడు భాష్యపాఠం చెప్తే మీరు వినండి మీకు తెలుసుకుంటే ఆచార్యవాన్ పురుష నాకు తెలిస్తే ఆ తర్వాత మోక్షానికి ఇంకేమిటి ఆలోచన ఏం ఆలోచన లేదు ప్రస్తుత ఆవదేమే అదే ఆలోచన ఆల్రెడీ నేను ఏదో సంగ్రహం చేసి చెప్తున్నాను అంటే అక్కడ విదేహముక్తి అంటే దృహ్యాగం అయిన తర్వాత విదేహముక్తి వస్తుందని అలాంటి అధికార్యం అది ఒకవేళ ఇంకా లేదు మీకు పరిష్కారం అయిపోయి ఇంకా ఆలస్యం ఏమి లేదు ఇప్పుడు ఒక ఆమెకు మంచం పట్టింది వచ్చి మంచం పట్టింది మంచం వేసుకున్నారు ఆరోగ్యంగా ఉన్న మనిషి జ్వరం చూస్తే మామూలుగా రెండు రోజులు తగ్గుతుంది యాంటీబయాటిక్స్ దోచుకుంటాయి కానీ జ్వరం వచ్చింది తగ్గట్టు మంచం పట్టేస్తుంది ఏమిటంటే ఆవిడకి దెయ్యాన్ని చూసి దెయ్యాన్ని చూసి పడుతుంది అప్పుడు ఓ మహాత్ముతో పెట్టాడు అంటే వైద్యాలు చేస్తే తగ్గట్లేదు నెల రోజులు అయిపోయింది ఆవిడ బట్ట చిక్కిపోయి పట్టేసి బంధిగానే అప్పుడు ఈ మహాత్ములు తీసుకెళ్తాడు తీసుకెళ్తే ఇంకా డాక్టర్ల వాళ్ళు ఏమీ డాక్టర్లు అంటారు మాకేమీ కనబట్టలేదండి డయాగ్నాస్టిక్స్ అన్ని చూసేసాము మాకేమీ లోపు కనబట్టలేదు ఏమి కనబడాలంటే పట్టేసి మా డాక్టర్ కాదు చూపేసి వాళ్ళు పేర్లు ఎత్తేసాను మరి మహాత్ముడు తీసుకెళ్లే మహాత్ముడు అన్నాడు ఏమో ఎప్పటి నుంచి పరిస్థితుల నేను రోజు నుండిలో ఆ ఏ రోజు మొదలైందో ఆ రోజు ఏమైనా ఘటన జరిగింద అయితే జరిగిందండి నేను దెయ్యాన్ని చూశానండి చూసి భయపడతాను జడుచుకున్నాను అప్పటి నుంచి ఇలా అయిపోయింది అంటే ఎప్పుడు చూసామంటే కేవలవ ద్వారా చూశాను అలాగా కేలవారు ధ్వంనా దెయ్యం కనుమేస్తాను ఎక్కడికి వెళ్ళే మనకి బయటకు వచ్చి గేటు బయటకు వచ్చి అది నుంచి ముగ్గు వేస్తుంటే నాకు కనపడింది అప్పటి నుంచి జడుచుకుని ఇలా అయిపోయింది ఎక్కడ కనపడింది ఏదో అక్కడ కనపడింది అక్కడ ఏదో ఉండే ఏదో కొద్ది కొద్దిలో కత్లో ఏదో పడింది ఎట్లా అమ్మా ఇదే మాకు చూసింది గియ్యం కాదు కానీ అలా చేపట్టింది తెచ్చింది ఎక్కడ నీకు గేయంలో అక్కడ అక్కడ ఏముంది మళ్ళీ కొసాంట్లు అక్కడ ఈ బొమ్మ పడుతుంది ఈ బొమ్మలు ఊరేగిస్తూ ఉంటున్నారు ఊరేగిందో వాళ్ళు ఏం చేస్తారు ఆ ఫుట్పాత్ మీద పాడస్తారు పద్నాలుగు చివుడు ఇలా ఉంటాడ అలాగే పండు ఉంటాడు పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో పండుగ ఉంటాడు మళ్ళీ ఇంకోటి అవసరం తెలుసుకుంది అసలు పొరపడ్డా అయితే నిర్ణయం తీసుకొని తీసుకొచ్చి ఇప్పుడు నా ఫుట్పాత్తుంది అలాంటి ఒక బొమ్మను చూసి అవును తెలుసుకోండి ఆ బొమ్మ మాది కాదు రియల్ నువ్వు భూతంలో ఏదో అంటే ఇంకేమైనా పండుతు అంటే అవును ఇంతే అంటే డీఫ్ట్ ఇక్కడ ఎవరన్నా నాకు ఒక్కొక్క కాఫీ పెట్టే వంద నుంచి ఆరాజు నుంచి ఆవిడ నార్మల్ అయిపోయింది ఆచార్యవాన్ పురుషో లేక అవి నార్మల్ అయిపోవడానికి దీంట్లో టైం లేదు అప్పుడు ఎక కొంచెం రక్తం బట్టి ఓదు రావడానికి ముప్పై రోజులుగా అయిపోతుంది కొంచెం జాతర రోగిస్తే కనిపోతుంది అవి రోడ్లు కుంగిపోయిందంటే ఈ సంసారం అనే మనకి కుదరాలంటే ఆచార్యవాన్ తిరుపతిగా ప్రస్తుతాల విధంగా సంసారం వ్యాధి తిరిగిపోతుంది అంటే మరి శరీరం వ్యాధి అంటారేమో శరీరం వ్యాధి కూడా సంసారము పవిత్రంగా శాంతంగా ఉంటుందో మరి శరీరంలో కూడా వ్యాధి ఉండదు ఎవరోతో ఉంటుంది శరీరం అంటే మరీ శరీరం మీద ఎప్పుడు దాని దానిలో కొత్త దాని దానిలో నన్ను ముందులు పెట్టండి మీరు మీ పని మీరు చూసుకోండి ఇటువంటి కావాలి అన్నట్టు ఇత్యాధి స్థుతి అనే అనేక స్మృతులు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాయి ఇంకపోతే స్మృతులు అయ్యింది స్మృతులు స్మృతులు అంటే భగవద్గీత అతోమాం తత్వతలు జ్ఞాత్మే తదనంతరం విశ్వపథింది అవయరి త్వత జ్ఞావ విశనంతరం అక్కడ ఏమంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలో తెలిసిన సత్వత తెలుసుకోవాలి విషుని తత్వాన్ని తెలుసుకోవాలి కానీ మీరు రూపాలని గుణాలని నామాలని తెలుసుకుంటే ఏమో అవ్వదు విష్ణుని నామాలు తెలుసుకుంటే సరిపడదు గుణాన్ని తెలుసుకుంటే సరిపడదు రూపాన్ని తెలుసుకుంటే సరిపడదు తత్వాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే నామాన్ని తెలుసుకున్నప్పుడు గుణాన్ని లేక రూపాన్ని తెలుసుకున్నప్పుడు దళితం ఎదురు ఉంటుంది ఇది దేవుడి పేరు ఇది నా పేరు ద్వైతం రూపంలో కూడా ఇది దేవుడు రూపము ఇది నా రూపము గుణములలో ఆయన సర్వజ్ఞుడు నేను ఆత్మజ్ఞులను అని ద్వైతం పెరిగిపోయింది సత్వంలో ద్వైతాలు సత్వంలో ద్వైతమే ఉంటుంది సత్వం అంటే ఏంటి నేను దేవుడంటే ఏమిటి చేయలేం అంటే ఐటెం నివడం చిన్న తరంగము యొక్క తత్వం అని మీరు పెద్ద తరంగము యొక్క తత్వం మీరు తత్వాన్ని తెలుసుకుంటే అద్వైతం వచ్చేస్తుంది మిగతాన్ని ద్వైతం కాబట్టి తత్వతో జ్ఞాత్వ ఎవరైతే తత్వాన్ని తెలుసుకుంటాడో వాడు తదనంతరం అంటే ఆలస్యమైన ఉండడో మరుక్షణమే మా నాలో ఐక్యమైపోతాడు అని గీత త్రియ్యానా ప్రాప్యతేమృతం తి మనుసంహిత మా సంహిత మనుస్మృతి వేదు మనుసంహిత మనుసంహిత అతి ప్రాచీనమైన గ్రంథము సూత్రాల రూపంగా ఉంటుంది సూత్రాలు శ్లోకాలు కూడా ఉంటాయి గడ్జి కూడా ఉంటుందనుకుంట అది పుస్తకం దొరకలేదు శంకట్ రూపంలో కొటేషన్స్ తప్ప మీకు బుక్స్ దొరకవు ఆ తర్వాతి కాలంలో మనము పేరుతోటి ఉన్నటువంటి శ్లోకాలు వాటిని తీసుకుని వాటికి ఏవేమో యానీ చేసి మనుస్మృతి అంటే మనుస్మృతి ఇది ఇది నాట్ ఏ రోమోజీనియస్ టెక్స్ట్ అది హోమోజీనియస్ గా ఒక మహాత్ములు రాసిన పుస్తకం కాదు దాని అంటూ అనేకమైనటువంటి ప్రక్షిప్తము గలము దానివల్ల చాలా కాంట్రవర్షియల్ టెక్స్ట్ తర్వాత కాలంలో వచ్చినటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి ఇది చాలా ప్రాచీనమైనది ఇంటిగ్రేటెడ్ టెక్స్ట్ హోమోజీనియస్ టెక్స్ట్ అంటే వెరీ టెక్స్ట్ శంకర్లు దాని నుంచి పోటీ చేస్తూ అక్కడ ఏమన్నా వస్తాడంటే ఈ ఆత్మ జ్ఞానం అన్నది చూసారా అగ్రియం సర్వ విజ్ఞానం అగ్రియం అంటే అగ్రేట్ భవం మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఆత్మ జ్ఞానము ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది దేనికి అన్ని విద్యలకి ఫస్ట్ ప్లేస్ లో పెట్టండి అన్ని విద్యలకి కూడా ఇన్ని విద్యలు ఎన్నైతే ఉన్నాయో అరవై నాలుగు విద్యలు ఉన్నాయి వాళ్ళు అన్నిటికంటే ఫస్ట్ ఆత్మా నాలుగు శాస్త్రాలు అదేంటంటే ఫస్ట్ ఆత్మ జ్ఞానం కాబట్టి విద్యలన్నిటికీ మొట్టమొదటి స్థానంలో ఉండేది ఆత్మ జ్ఞానము ఎవరైతే దాన్ని పొందుతారో వాళ్ళు వెంటనే అమృతం అమృత స్వరూపుడు అయిపోతాడు అంటే ఇమోటల్ ఆ పరమాత్మ ఎందు అని ఈ విధంగా ఇత్యాద విద్య కాబట్టి అనేక శక్తులు సూత్రుల గురించి ఏం చెప్తున్నారంటే ఆత్మ దర్శనమే పురుషార్థాలు జీవిత లక్ష్యము కావాలి మరి ఆత్మ ఎక్కడ దర్శించాము అంటే ఆత్మ ఈ స్వరూపంలోనే ఆత్మ దర్శించాలి దీనికి అధ్యాత్మ విద్య అంటారు ఆ సృష్ట్యాధి వాక్యా ఆత్మైకత్వ దర్శనాథ పరత్వోపక్తి ఇప్పుడు సృష్టి వాక్యాలు ఉంటాయి అంటే దేవుడు జగత్తును సృష్టించాము ఆ వాక్యం దృష్టి మీకు దేవుడు వేడు జగత్తు లేరు దేవుడు జగత్తును కాపాడుతున్నాడు స్థితి ఆది చెల్ ఉంది దేవుడు జగత్తును తనలో పలిపేసుకున్నాడు అది ప్రయాణం అని ఇలాంటి వాక్యాలు ఉంటాయి ఈ వాక్యాలు చెప్పి ఊరుకుంటే దేవుడు వేడు జగత్తు వేడు ఎవత్తు పుట్టి గిట్టుతో ఉంటుంది దేవుడు అలా ఆయన వేరు జగత్తు వేడు జీవులు వేరు అని ఈ విధంగా జీవులు జగత్తు జగము కాబట్టి ఇప్పుడు అన్నయ్య రౌండ్ అలా దేవుడు జడ జగత్తు చేతన జీవులు చేతన జీవులు ఎంతమంది లెక్క లేనంతమంది మూడవ మూడు వేలు మూడు కోట్లు ముప్పై కోట్లు అయింది ద్వైతం అంటారు కాబట్టి ఈ ద్వైతం ఆ సృష్టివాస్తిల దృష్ట్యా ఏమైంది ద్వైతం కనపడుతుంది ఏమంటే ఇదే సత్యవరూపులు ఊరుకుంటారు ఈ ద్వైతం అయితే పక్కనే ఏమైనా పరమాత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు అంటే భేద దర్శన అపవాదం ఉంటుంది భేదమును దర్శించి వాడు నరకానికి పోతాడు ఏ ఉదరవంతరాన్ని పొంగితే అసతస్య భయం భక్తి ఎవడైతే ఏ కొద్దిపాటి భేదాన్నైనా దర్శిస్తాడో వాడు భయాన్ని పొందుతాడు వాడికి మోక్షం లేదు అని భేద దర్శనాన్ని తిరస్కరించే వాక్యాలు ఉంటాయి కాబట్టి ఈ సృష్టి వాక్యాల నుండి మన మొదలుపేట్ ఏం చేయాలి భేదదర్శన తిరస్కారాన్ని స్వీకరిస్తే ఈ సృష్టి వాక్యాలు రైతాన్ని చెప్తున్నట్లున్నాయే వీరికి అభిప్రాయం ఏమిటి అంటే నువ్వు భేద దర్శన తిరస్కారంతో బాటుగా ఈ సృష్టివాక్యాన్ని కలిపి చదువుకున్నప్పుడు మనకు ఒక సంగతి తేలిపోతుంది ఏమిటంటే అసలు ఇంకటి ఈ సృష్టివాక్యము ఎందుకోసం చెప్పారంటే నీకు భేదము అనుభవానికి వస్తోంది ఏదైతే ఈ భేదము సత్యము కాదు భేదాన్ని అనువాదం చేస్తాయి మనకు అనుభవానికి వచ్చేటువంటి భేదాన్ని సృష్టి వాక్యాలు అనువాదం చేస్తాయి అనువాదం చేసిన తర్వాత భేద దర్శనాన్ని తిరస్కరిస్తాయి తిరస్కరిస్తే ఇప్పుడు ఇంకొక ఒక్కటే సత్యం మిగిలి ఉంటుంది ఆత్మ ఏకత్వ దర్శన ఆత్మ ఒక్కటే మిగిలి ఉన్నది అని తెలుసుకోవాలి అది ఆ సృష్టి వాక్యమునకు తాత్పర్యం అందుకోసం ఈ సృష్టి వాక్యాలు వచ్చినది ఈ ఆభరణాలను అన్నింటినీ కంశాన్ని సృష్టించినాడు అని చెప్పారనుకోండి బంగారం తప్ప వేరే మరేమీ లేదు అని కూడా చెప్పారనుకోండి అప్పుడు మరి ఆభరణాలన్ని కంశాన్ని సృష్టించినాడు అనే భేదవాక్యము సృష్టి వాక్యానికి తాత్పర్యం ఏంటి అంటే చూడగా ఆభరణములు వేరువేరుగా నెక్లెస్ కంకణము ఇత్యాదిగా నీకు అనుభవానికి వస్తోందే అది ఆ అనుభవాన్ని నువ్వు పరిశీలించుకో దాంట్లో నీకు కలిగే భేద బుద్ధిని త్రోచుకోవచ్చు బంగారం తప్ప మరి ఏమీ లేదని తేలుసుకో అని అని చెప్పడం కోసం ఈ ఆభరణ సృష్టివాక్యాలని ప్రస్తావించారు తప్ప బంగారం అనేక వస్తువులు ఉన్నాయని చెప్పడం కోసం వాటిని చెప్పుకోలేదు సరిగ్గా అదే దృష్టి కదా కాబట్టి సృష్టివాక్యములతోగా భేద దర్శన తిరస్కారము కూడా కలిపి చూసుకోవాలి మీరు రెండింటినీ కలిపి చూసుకోవాలి కలిపి చూసుకున్నప్పుడు మీకు ఆత్మైకత్వ దర్శనము కూడాతే ఈ సృష్టివాక్యము ఉద్దేశించబడినవి అని మీకు అలా కాకుండా సృష్టి ప్రసాదానికి ప్రసాదం లాగా చూశాడనుకో తీర్థ ప్రసాదం అంట తీర్థం వేధిస్తాడు ప్రసాదం వాడు పెడతాడు తీర్థం క్యూ వేరు ప్రసాదం క్యూ వేరు తీర్థం వేడిస్తాడు ప్రసాదం వాడు పెడతాడు వీటికి దానికి సంబంధం లేదు ఆ రకంగా సృష్టి వాక్యాలు ఇవి భేద దర్శన తిరస్కార వాక్యాలు అవి వీటికి వాటికి సంబంధం లేదన్నప్పుడు ఆ భేదర్శన తిరస్కార వాక్యాలు అడ్డుపడతాయి సృష్టి వాక్యాలు ద్వైతము అని ఈ భేద దర్శనాన్ని తిరస్కరించే వాక్యములు అడ్డుపడుతూ కంఠంలో వెనకాయ అడ్డుపడిందనంటారే అలా అడ్డుకుంటూ ఉంటాయి అడ్డుకున్నప్పుడు నిజిప్పుడు ఆ వాక్యాలని తోసుపూర్చని చేయాల్సి వస్తుంది వారికి ఏదో మరో వర్షం చెప్పడమో లేకపోతే వాటిని దిశాప్ చేసి పాడు చేసేదో చేయడమో ఇలా చేయాల్సి వస్తుంది కాబట్టి సృష్టివాక్యములను భేదర్శన స్కార వాక్యములతో కలిపి ఆత్మయత్వ దర్శనమే ఉపనిషత్తుల పరమ తాత్పర్యము తెలుసుకుంటే అక్కడికి శృతి అందు విముఖం లేకుండా ఉంటుంది యుక్తియుక్తముగా ఉంటుంది తస్మాత్ కార్యస్థ ఉపలక్షమే శ్రవేశ ఉపచే అది ప్రవేశ్వరత్మ యొక్క పరమసిద్ధాంతం ప్రవేశము ఉపచారో ఉపచారమంటేది మాటవరసతి చెప్పిన మాత మాటవరసతి చెప్ప ఇదే తప్ప అదే కాయమని కాదు ఇప్పుడు మామూలుగా ఎవరి భోజనం ఆట వేసుకొని భోజనం వండిస్తానంటే ఆ కాలు కడుగుతున్నాడు పది నిషాల్లో వండిస్తా అంట మీరు కాలు కడిగేసుకుని పది గంటలు కావాలని చెప్పింది పది పదికి మీరు పది కట్టుకుని అడిగే కూర్చున్నారు ఉంది అంటే ఆడవాళ్ళు టైం ఉపయోగించా ఉన్నా ఇంట్లాగా అన్నారు కదా పది నిమిషాలు కానీ వడ్డిస్తాను కాదు అనుకున్నాను అంటే మాటవలసింది చెప్పాను కదా అంతే తప్ప నువ్వు కాలు తగ్గేసుకోగానే వడ్డించేస్తానని కాదు మాట వలసింది చెప్పాము కదా దాన్ని ఉపచారంగా ఇప్పుడు అక్కడెక్కడో ఉపన్యాసానికి వెళ్ళాను ఇంకో పది నిమిషాలు ఆలస్యం నేను నేను పక్క వాళ్ళకి చెప్పాను పది నిమిషాలు అంటే పది మినియన్ స్టాండర్డ్స్ లో పది నిమిషాలు ఉంటే సుమారు గంట కింద నువ్వు తీసుకోవచ్చు ఎందుకంటే కానీ పది మీ టెన్షన్లు అలా ఉన్నాయి వాడు ఉంటే పది నిమిషాలు అంటాడు ఉపచారండి పది నిమిషాలు అంటే కాదు అలాగే ప్రవేశించే దాంట్లో నూరేడు అలా కాదు ఉపచారండి మరి యొక్క ఉపచారానికి ప్రయోజనం ఉందా ఉంది ఏదో ప్రయోజనము కార్యములను పరమాత్మ ఎక్కడుంది కార్యం కార్యం అంటే జగత్తు ఎందుకంటే దేహాలు దేహం కార్యం కదా జగత్ కార్యము దేహము కార్యము సమష్టి ఎస్టి ఎన్ని కార్యము అంటాయి ఈ కార్యము నుండి పరమాత్మ ఉన్నాడు నువ్వు తెలుసుకో నీవు పరమాత్మను తెలుసుకో అది పురుషార్థము మిగవు పురుషార్థాలు కావు మరి అయితే ఎక్కడ దొరుకుతారు నాకు తెలుసుకోవాలంటే దొరికించుకోవాలి కదా దొరికించుకో ఎక్కడ దొరికించుకోమంటారు నీలో ఉన్నాడు జగత్తులో కూడా ఉన్నాడు కాజీ జగత్తులో కూడా ఉన్నాడు మరి అయితే ఎక్కడ మొదలు పెట్టాను జగత్తులో మొదలుపెట్టినా నాతో మొదలుపెట్టినా నీతో మొదలు పెట్ట నీతో మొదలుపెట్టి నీ ఎందుకు పరమాత్మను దర్శిస్తే ఆ తర్వాత నీకు జగత్తులో పరమాత్మ కలబడతాను నేను చూడండి నీకు కాశీ వెళ్తా శివుణ్ణి చూడాలి శివుడు కాశీలో ఎప్పుడు ఉన్నాడు ఇక్కడ బయలుదేరడానికి ముందే మీలో శివుడు కాబట్టి కాశీ వెళ్ళాక మీకు శివుడు కనబడతాడు బయలుదేరడానికి ముందు మీలో శివుడు వేడనుకోండి కాశీలో శివుడు కనపడతాడా కాశీలో థర్టీ పర్సెంట్ పాపులేషన్ ముస్లిమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ శివుడు కనబడుతున్నాడా కనబడతాడు ఇక్కడి నుంచి వెళ్ళి కాశీలో మకాం పెడతా కొంతమంది నివాసం పెడతారు నేను మకాన్ అంటూ ఉంటాను మకాం అంటే ఉర్దూ ఓడి అది మకాన్ అలా మకాం అయింది ఉర్దూ ఓడి అది అనేసి మళ్ళీ నివాసం ఉంటారు కాశీలో నివాసం పెడతా నివాసం పెడితే ఎందుకు కాశీలో పెడుతున్నామంటే ఆ శివుడు చసిపోయే టైంలో ఉపదేశిస్తాడు మేము మోకాన్ని పొందుతూ ముప్పై శాతం మంది ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళకి మన కార్యక్రమంలో ఉపదేశిస్తాడు అయినా ఉపదేశిస్తాడు వీరికే ఉపదేశిస్తాడు ఎందుకని వీడు ఉభయంలో ఉండాలి ముందు అప్పుడు బయట ఉంటాడు కాబట్టి ముందు బయట వెళ్తుందావా లోపల వెతుకుంటావా లోపలి అని కార్యము ఈ దేహమునందు ఇంద్రియ ఇంద్రియములందు మనస్సు నందు చైతన్య అక్కడ ఉంచుకో అని చెప్పడం కోసమే ఈ ప్రవేశ స్థుతుడు వచ్చే తప్ప ప్రవేశం చేసేటందు కడుపులో కూడినట్లుగా దేవుడు దూడేశాడు అని అదంతా కూడా ఉపచారము మాత్రమే అక్కడికి అప్పుడంతా ఘట్టం గుర్తు చేసిన ఆయన ఎక్కడున్నాడు ఈ కార్యము అదే ఒకటి దేహం దేహం దీంతో ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు చాలవలమని పదనాడు అయితే పాదాలి చాలా వరకు ఉంది కత్తి వడవలో పెట్టాలి కత్తి ఎక్కడ ఉందంటే వడలో ఉంది వడవ ఎక్కడుంది మొదట్లో ఉందా మధ్యలో ఉందా దిగుడు ఉందా మొత్తం అంత ఉంది సో ఆ విధంగా వస్తున్నారు దీన్ని problem